నమస్కారం నా పేరు తాజు నేను ఇవాళ చెప్పబోయే కథ పేరు మాట్లాడే గాడిద కథలోకి వస్తే ఒకసారి అక్బర్ చక్రావర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించడమే కాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను ఒక రోజున అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకొని వచ్చాడు తాను తీసుకొని వచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలని అమ్మాలన్నది ఆ వ్యాపారి ఉద్దేశం సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు అతను తీసుకొని వచ్చిన గాడిదను చూసి బీర్బల్ అన్నాడు మహారాజా ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలివి నాకు అనిపిస్తుంది మనం కొంచెం శ్రద్ధ తీసుకొని ఈ గాడిదకు వ్రాయటం చదవటం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుంది నాకు అనిపిస్తుంది నేర్చుకుంటుందని నాకు అనిపిస్తుంది అన్నాడు అంతే అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు అయితే బీర్బల్ ఈ గాడిద చాలా తెలివైనది అంటావు అవునా అని అడిగాడు మహారాజా అవును మహారాజా అన్నాడు బీర్బల్ మనం కొంచెం ఓర్పుగా చెబితే ఈ గాడిద చదవటం రాయటం నేర్చుకుంటు నేర్చుకుంటుందని అంటావు అవునా అని అడిగాడు అక్బర్ మళ్లీ అవునని చెప్పాడు బీర్బల్ వెంటనే అక్బర్ చక్రవర్తి ఓ నిర్ణయానికి వచ్చారు ఆ వ్యాపారి దగ్గర గాడిదను కొన్నాడు ఆ గాడిదను బీర్బల్ చేతిలో పెట్టాడు రాజుగారు గాడిదను కొని తనకు ఎందుకు ఇస్తున్నాడో బీర్బల్ కు అర్థం కాలేదు వెంటనే రాజుగారిని అదే ప్రశ్నను అడిగాడు బీర్బల్ ఈ గాడిదను నీతో పాటు తీసుకుని వెళ్ళు ఓ రోజులు సమయం ఇస్తాను ఇస్తున్నాను ఈలోగా ఈ గాడిదకు చదవటం రాయటం నేర్పించు నెల రోజుల తర్వాత గాడిదను తీసుకురా ఒకవేళ నువ్వన్నట్టుగా నెల రోజుల లోపల గాడిదకు చదవటం రాయటం రాకపోతే నేను శిక్షించాల్సి ఉంటుంది చెప్పు ఇది నీకు సమ్మతమేనా అని అడిగాడు అర్బజ్ చక్రవర్తి బీర్బల్ రాజుగారి మాట మన్నించడం మినహా వేరే గత్యంతరం లేకుండా పోయింది అలాగే మహారాజా మీరు కోరుకున్న విదముగా నెల రోజుల లోపల ఈ ఘడితకు మాట్లాడడం రాయటం నేర్పిస్తాను అన్నాడు బీర్బల్ రాజుగారి చెప్పిన విధంగా గాడితను తీసుకొని రాజుగారి చెప్పిన విధంగా ఈ గాడిదను తీసుకుని బీర్బల్ ఇంటికి వెళ్ళాడు రాజుగారి సభలో ఉన్నంత వరకు బీరబల్ సహనానికి ఆశ్చర్యపోయారు ఇదంతా జరుగుతున్నా నిజంగా బీర్బల్ గాడితో చదవటం రాయటం నేర్పిస్తాడా ఒకవేళ ఆ పని చేయలేకపోతే రాజుగారి బీరబల్ను శిక్షిస్తారా లేకపోతే బీరబల్ మీద ఉన్న అభిమానం కొద్దీ మందలించి వదిలేస్తారా అసలు జంతువులు ఎక్కడైనా మాట్లాడతాయా మాట్లాడటమే రాని జంతువులకు బీర్బల్ చదవటం రాయటం ఎలా నేర్పిస్తాడు బీర్బల్కు ఈసారి ఎలా అయినా తప్పదు అని ఓ వర్గం వారు ఇంతకుముందు కూడా ఎన్నో ఇలాంటి చిక్కు సమస్యలు బీర్బల్ ఎంతో తెలివిగా పరిష్కరించాడు అలాగే ఈసారి కూడా ఎంతో తెలివిగా సమస్యను పరిష్కరిస్తారు అని మరొక వర్గం వారు ఆ సభలో మా చర్చలు జరుపుకుంటున్నారు ఈ విధంగా సభ రెండుగా చీలిపోయింది ఒక వర్గం బీర్బల్కు అనుకూలంగా ఉంటే మరొక వర్గం బీర్బల్ కు ఉంది ఊహాగాలతో నెల రోజులు గడిచిపోయాయి గాడిదను రాజుగారి సభకు ప్రవేశపెట్టే రోజు దగ్గరకు వచ్చింది గాడిదతో సహా బీర్బల్ రాజుగారి సభకు హాజరయ్యాడు బీర్బల్ గాడిదకు రాయటం చదవటం నెచ్చి వచ్చినదా కుతూహలంగా అడిగాడు అక్బర్ చిత్తం అన్నాడు బీర్బల్ బీర్బల్ సమాధానానికి సభలో ఉన్నవంత వారంతా ఆశ్చర్యపోయారు గాడిదకు నిజంగా చదవటం రాయటం వచ్చిందా ఎప్పటిలాగే ఈసారి కూడా బిర్బల్ ఏదో చమత్కారం చేస్తున్నాడు బీర్బల్ ఈసారికి శిక్ష తప్పదు ఈ విధంగా తమలో తాము మాట్లాడుకు మాట్లాడు కొనసాగారు బీర్బల్ నువ్వు చెప్తున్నది నిజమేనా గాడిద నిజంగా చదువుతుందా అడిగాడు అక్బర్ చక్రవర్తి ఏదైతే గాడిదతో ఏదైతే చదివించు ఐ అయితే గాడిదతో ఏదైనా చదివించు అడిగాడు అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ఒక పుస్తకం తీసుకుని గాయదం ముందు పెట్టాడు సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయేలా గాడిద తన నాలుగోతో పుస్తకంలో పేజీలు తిప్పడం మొదలు ఆ విధంగా తిప్పుతో మూడవ పేజీకి రాగానే గట్టిగా చదవటం మొదలు ఇదంతా చూస్తున్న అక్బర్ చక్రవర్తి సభలో ఉన్న మిగతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు అద్భుతంగా అద్భుతం నిజంగా అద్భుతం బీర్బల్ నీవు చాలా గొప్పవాడివి నిజంగా నువ్వు అన్నట్టు నువ్వు అన్నట్టుగానే సాధించి చూపించావు నీకు మంచి బహుమానం ఇచ్చి సత్కరించాలి అంటూ బీర్బల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజుగారు బీర్బల్ చిరునవ్వుతో ఆ ప్రశంసలు స్వీకరించాడు అది సరే బీర్బల్ ఇంతకీ ఆ గాడిద ఏమంటుంది అని అడిగారు మహారాజా అది ఏమంటుందో తెలియాలంటే మనకు గాడిద భాష తెలియాలి మహారాజా అన్నాడు బీర్బల్ అంతే అక్బర్ చక్రవర్తికి బీర్బల్ చేసిన చమత్కారం ఏంటో అర్థమైంది సరే మనకు గాడిద భాష తెలియదు కాబట్టి గాడిద ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు ఆ విషయం పక్కన పెట్టు కాని గాడిద ముందు పుస్తకం పెడితే పేజీలు తిప్పుతుంది అక్కడక్కడ ఆగి పుస్తకం చదువుతున్నట్టు అరుస్తుంది చెప్పు బీర్బల్ నువ్వేం చేస్తావు నువ్వేం చేశావు పుస్తకం చదవటం దానికి ఎలా నేర్పించావు అని అడిగాడు అక్బర్ అక్బర్ చక్రవర్తి చెప్పిన ప్రశ్నకు బీర్బల్ ఇలా సమాధానం చెప్పాడు మహారాజా ఆ రోజున గాడిదను చూసి దాన్ని మీ మీ దగ్గర మెచ్చుకుంటే ఆ వ్యాపారికి నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని అనుకున్నాడు అందుకే మీ ముందు అలా చెప్పాను మీరు వెంటనే నెల రోజుల సమయం ఇచ్చి గాడిదకు చదవటం రాయటం నేర్పించమని చెప్పారు జంతువులతో మాట్లాడించడానికి నాకు ఎలాంటి ఇంతజాల వై విద్యలు తెలియవు కానీ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు గాడిద పుస్తకం పేజీలు తిప్పుతూ చదువుతుందని కాబట్టి నేను అసలు విషయం చెప్పేస్తాను తీరా అసలు సంగతి విన్నాక మీరు శిక్షించకూడదు అన్నాడు బిర్బల్ అక్బర్ ముందుకు అందుకు అంగీకరించాడు మహారాజా గాడిదను మహారాజా నేను గాడిదను ఇంటికి తీసుకుని వెళ్ళాక ఒక రోజంతా దానికి ఏమీ పెట్టలేదు దాంతో అది ఆకలితో నకనకలాడిపోయింది మరనాడు ఇదిగో ఈ పేజీలో గడ్డి పెట్టాను అంతే అసలే ఆకలి మీద ఉన్న దానికి తోడు పుస్తకంలో గడ్డి తీసుకొని గడ్డి కనిపిస్తుంది ఇంకేముంది గబగబా పుస్తకం తెరిచి మొదటి పేజీ తీసి అక్కడ పెట్టిన గడ్డిని తినేసింది మరోనాడు రెండో పేజీలో గడ్డి పెట్టి గాడిద ముందు పెట్టాను పుస్తకం దాని ముందు పెట్టగానే దానిలో గడ్డి పెట్టి ఉన్ ఉంటానని గాడిద అనుకోవడం మొదలు దాంతో రెండు రోజులు దాంతో రెండో రోజు కూడా పుస్తకం దాని ముందు పెట్టగానే గబగబా మొదటి పేజీ తిప్పింది దానికి ఏమీ కనిపించలేదు వెంటనే రెండో పేజీ తిప్పింది ఈసారి అక్కడ గడ్డి కనిపించింది మూడు రోజులు మూడో రోజు కేవలం పుస్తకం మాత్రమే గాడిద ముందు పెట్టాను అందులో గడ్డి పెట్టలేదు ఎప్పుడైతే పుస్తకంలో గడ్డి పెట్టలేదు గాడిద పెద్దగా అరవటం మొదలు ఈ విధంగా సుమారు నెల రోజుల పాటు దానికి శిక్షణ ఇచ్చాను అంతే అదేవిధంగా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంటూ తను ఏ విధంగా గాడిదను గాడిదతో మాట్లాడించాడో రాజుగారికి వివరించాడు బీర్బల్ అంతే సభలో ఉన్న వారంతా చప్పట్లు కొట్టి బీర్బల్ ను ఎంతగానో అభినందించారు ఇక రాజుగారు అయితే బీర్బల్ కి బోలెడని ఇచ్చారు చూసారా పిల్లలు బీర్బల్ ఎలాంటి చిక్కు ప్రశ్నలకైనా ఎంత సులభంగా పరిష్కరిస్తున్నాడు